అస్సలం అయికు వరహమతులహి వబర్కత అల్హందు వహదల్లా నబీ అబాద అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మహాశివులారా త్రాసును బరువు చేసే సత్కార్యాలు ఈ శీర్షికను మనం గత కొన్ని ఎపిసోడ్లలో विना दा की संबंधी मरको विषयालू मरी तरवा वे रोजुरा विनबो महाशिवलोजु एनदव सत्कार बरचेसे सद अंे दान धर्म मनम ये दान धर्मो अभी अल्लाह को इष्ट कार्यमंटे अल्लाहुता मन चे दान धर्म पुण्या अंत परमाण का दाने एपगता मनमयांतर अल्लाह प्रीति अभीष्टा को धर्म संपद तो ఏ రూపాయి ఖర్చు పెట్టినా ఒక ఖజూరపు ముక్క అంతా ఏదైనా వస్తువు దానం చేసినా అల్లాహుతాలా దానిని పెంచి పోషించి పెద్దగా చేసి ఒక పర్వతం రూపంలో దాని ఫలితం మనకు ప్రసాదిస్తాడు సూర్య బకరా ఆయత నంబర్ రెండు వందల డెబ్భై ఆరులో ఇలా మనకు శుభవార్త తెలిపాడు దాన ధర్మాల గురించి వడ్డీని అల్లాహు తల హరింపజేస్తాడు ప్రజలు వృద్ధి కలుగుతుంది అని భావిస్తారు కానీ దానిని నశింపజేస్తాడు వయుర్ బిస్వదకా దాన ధర్మాలను పెంచుతూ పోతాడు అల్లాహుకి వరం అందుగురించి ఇహలోకంలో మన సంపద ఎంత తక్కువ ఉన్నా కానీ మనం సాధ్యమైనంత వరకు దాన ధర్మాలు చేస్తూ పోవాలి దాన ధర్మాలు చేయడం వల్ల మన వద్ద ఉన్న సొమ్ము తగ్గిపోతుంది అని మన కోరిక మన చెబుతుంది కానీ మన సృష్టికర్త అయిన అల్లాహ్ ఏమంటున్నాడు యబ్న ఆదమ్ అన్ఫిక్ ఉన్ఫిక్ అలైగ్ ఓ ఆదము పుత్రుడా నీవు దానం చేస్తూ ఉండు నా మార్గంలో ఖర్చు పెడుతూ ఉండు నేను నీకు ప్రసాదిస్తూ ఉంటాను ఖురాన్లో కూడా అల్లాహోత అలా ఈ శుభవార్త మనకు తెలియజేశాడు మీరు ఏది అల్లాహ మార్గంలో ఖర్చు పెట్టినా వెంటనే అల్లాహ మీకు దానికి ఉత్తమ ప్రతిఫలంతో పాటు ఈహ లోకంలో కూడా మీకు రుద్ధిని అన్ని రకాల శుభాలను కలుగజేస్తూ ఉంటాడు ఒక్కసారి సహై బుఖారి హదీత్ నంబర్ పద్నాలుగు పది మరియు సహై ముస్లిం హదీత్ నంబర్ పది ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి ఈ ప్రవచనాన్ని గమనించండి మంతసోద్ద న్ మిన్ కిన్ తొయ్యిబ్ ఎవరైతే ధర్మ సంపదలో నుండి ఒక ఖజూరానికి సమానమైన ఏదైనా వస్తువు దానం చేస్తాడో ఇన్ అల్లాహ లాయక్బలు ఇల్లా తొయ్యిబా మరియు గుర్తుంచుకోవాలి అల్లాహర్మ సంపద నుండి ఖర్చు దానినే స్వీకరిస్తాడు అయితే ఎవరైతే ధర్మ సంపద నుండి ఖజూరానికి సమానమైన ఏదైనా దానం చేస్తాడో వయిన్ అల్లాహయత కబ్బలుహా బియమీనిహి అల్లాహ్ అతని ఆ దానాన్ని తన కుడి చేయితో స్వీకరిస్తాడు సుమ్మ యురబ్బిహలి సాహిబిహి మళ్ళీ ఆ దానం చేసిన వాణి కొరకు దానం చేసిన వ్యక్తి కొరకు దానిని పెంచుతూ పోతాడు పెంచుతూ పోతాడు కమా యురబ్బి అహదుకుం ఫులూహు ఎలాగైతే మీలో ఒక వ్యక్తి తన గుర్రపు పిల్లను పోషించి పెంచుతాడు హతూన మిస్లల్ జబల్ చివరికి ఆ ఖజూరానికి సమానమైన అతని ఆ ఒక పెద్ద పర్వతం మాదిరిగా తయారైపోతుంది దాన ధర్మాలను అల్లాహుతాల ఈ విధంగా పెంచుతాడు గమనించండి ఈ విషయం మనకు సంపూర్ణ నమ్మకం కలగడానికి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు ఏమిటి మీలో ఒకరు ఎలాగైతే గుర్రపు పిల్లను పెంచుతాడో ఆ విధంగా అల్లాహుతాల అతని దాన ధర్మాలను అతని కొరకు పెంచుతాడు కానీ ఈ రోజుల్లో అల్లాహుతాల మనకు సన్మార్గం చూపుగాక మనలో మనలోని పిసినారితనాన్ని దూరం చెయ్యుగాక ఎన్నో సందర్భాల్లో ఎందరో బీద వాళ్లను మనం కలుస్తూ ఉంటాము మనకంటే ఎక్కువ డబ్బుధనం ఉన్నవాళ్ళు ఎక్కువ డబ్బుధనం ఇచ్చిపోతూ ఉంటే కొన్ని సందర్భాల్లో దాన ధర్మాలు చేయకుండా శైతాన్ మనలో ఎలాంటి ప్రేరేపణ కలిగింపజేస్తాడంటే నీ దగ్గర ఏముంది నువ్వు ఒక్క రూపాయి ఇస్తే అతనికి ఏం లాభం కలుగుతుంది ఎందుకు ఒక రూపాయి దానం చేస్తావు ఉంటే ఎక్కువగా చేయి లేకుంటే చేయకు కాని సోదరులారా ఇలాంటి ఈ హదీసును విన్న తర్వాత ఇక మనం వెనుక ఉండకూడదు మన దగ్గర ఏమి లేకపోయినా పావులా ఉన్నా దానిని కూడా అల్లాహుతాలా మార్గంలో ఖర్చు పెట్టడంలో ఇది ఇంత చిన్నది ఇంత తక్కువ అని భావించకూడదు దాని పుణ్యం ఏదైతే మనకు లభిస్తుందో మరియు ఈ హదీసు ఆధారంగా తాలా మనం మన ధర్మ సంపదలో నుండి దానం చేస్తే మంచి హృదయంతో దానం చేస్తే ఎంత గొప్పగా దానిని పెంచుతాడో ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఎవరైతే ఇహలోకంలో దాన ధర్మాలు చేయడంలో చాలా వెనక ఉంటారో పిసినారితనం వహిస్తారో పరలోకంలో వారికి ఏమి శిక్ష ఉందో అది తర్వాత విషయం కానీ ఇలాంటి వారు మరణించే సందర్భంలో వారికి చావు ఎదురయ్యే సమయంలో కూడా ఎంతో బాధపడుతూ కోరుకుంటారు ఎలాగైతే అల్లాహోతాలా సూరతుల్ మునాఫికూన్ ఆయత నంబర్ పదిలో ఇలా తెలియజేశాడు మీరు ఖర్చు పెట్టండి మేము మీకు ప్రసాదించిన వాటిలో నుండి ఖర్చు పెడుతూ ఉండండి మీకు మీ మరణం మీ చావు సమయం దగ్గరికి రాకముందే చావు వచ్చినప్పుడు ఫయపూర్ అతను అంటాడు రబ్బిలౌలా لا اجل قريب فاصدق واكون من الصالحين એમంటాడు అతను ప్రభువా నాకు கொஞ்சம் నా చావును వెనకచేస్తే నా చావు మరికొంత आलस्यంగా వస్తే నేను నీ మార్గములో দান ధర్మాలు చేసి ఎక్కువగా ఖర్చుపెట్టి నీ పుణ్యাত্মులైన దాసులొ నేను కూడా కలుస్తును కదా గుర్తుంచుకోవాలి ఎవరికైనా చావు సమయం వచ్చింది అంటే ఒక్క క్షణం పాటు కూడా ఆలస్యం అనేది జరగదు మనిషికి అవకాశం అనేది అయ్యో ఇతను ఎంతో పుణ్యాలు చేసుకోవాలని కోరుతున్నాడు కదా అందుకని మరో గంట సేపు గురించి మరో అరగంట సేపు గురించి మరో సగ దినం గురించి ఇతని చావను వెనుక చేసే అటువంటి ప్రసక్తి ఉండదు ఆలోచించండి ఆ కరుణామయుడైన అల్లా మనపై ఎంత గొప్ప దయ చేస్తున్నాడు మనకు మనం పిసినారితనం యహ లోకంలో వహిస్తే చావు సమయంలో ఎలాంటి బాధ కలుగుతుందో దానిని కూడా తెలియజేస్తున్నాడు ఇకనైనా మనం గుణపాఠం నేర్చుకోవాలి అసదు మన్ అబిగైరి అని అరబీలో ఒక సామెత ఉంది అదృష్టవంతుడు సౌభాగ్యుడు ఎవరంటే ఇతరుల తప్పిదాలను చూసి తాను గుణపాఠం నేర్చుకోవాలి స్వయంగా అలాంటి అనుభవాలు పొందిన తర్వాత గుణపాఠం నేర్చుకోవాలనడం ఇది బుద్ధిమంతుల గుణం కాదు దాన ధర్మాలు చేయకుండా పిసినారితనం వహించడం వల్ల ఎలాంటి నష్టం చేకూరుతుందో హసన్ బ్రీ రహమతుల్లా అలీ ఆ విషయాన్ని ఎంత చక్కగా విశదీకరించారో గమనించండి ఒక సందర్భంలో హసన్ బసరీ రెహమాహుల్లా తెలిపారు ప్రళయ దినం చాలా బాధకరమైన కడుశోచనీయమైన దినం ఆ దినాన మరీ బాధకరమైన విషయం ఏమిటంటే మీలో ఎవరైనా ప్రళయ దినాన త్రాసు వద్దకు హాజరవుతాడు మరియు అతని సొమ్ము ఇతరుల పుణ్యాల త్రాసులో చూస్తూ ఉంటాడు అతనికి చాలా బాధ కలుగుతుంది చాలా బాధ కలుగుతుంది అక్కడ ఉన్నవారు అడిగారు ఇది ఎలా జరుగుతుంది నా సొమ్ము నా త్రాసులో కనబడాలి నా పుణ్యత్రాసులో దాన్ని నేను చూడాలి కదా ఇతరుల పుణ్యత్రాసులో ఎందుకు పోతుంది ఎందుకంటే ఈ మనిషి పిసినారితరం వహించాడు అదే స్థితిలో చనిపోయాడు చివరికి ఏం జరిగింది ఇతను ధనం వదిలి వెళ్ళాడు వెనుక వచ్చిన వారు దాన్ని కాజేసుకున్నారు అందులో భాగ్యవంతుడు పుణ్యాత్ముడు తాను ఖర్చు పెడుతూ ఉన్నాడు ఈ విధంగా ఇతని సొమ్ము ఆస్తి పంపకాల్లో అంతా పంపిణీ జరిగి ఇతరులకు వెళ్ళిపోయింది ఇతడు ఎలాంటి పుణ్యాలు సంపాదించకుండా మిగిలిపోయాడు ఇంత బాధకరమైన విషయం అందుగురించి మహాశివులారా దాన ధర్మాలు చేస్తూ ఉండాలి అలా మనందరికీ ఇలాంటి సద్భాగ్యం ప్రసాదించుగాక త్రాసును బరువు చేసే సత్కార్యాలు మనం తెలుసుకుంటున్నాము మరికొన్ని విషయాలు ఇంకా అలా తెలుసుకుందాము మహాశివులారా బ్రేక్ కంటే ముందు మనం దాన ధర్మాల గురించి వింటూ వచ్చాము దాన ధర్మాల విషయంలో ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది మనం కేవలం అల్లాహ్ సంతృష్టి కొరకు పరలోక ప్రతిఫలాపేక్షతో మాత్రమే దాన ధర్మాలు చేయాలి ఇహ లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి లేదా మనం ఏదైనా పెద్ద మొత్తంలో దాన ధర్మాలు చేస్తే ఒక పెద్ద స్టాచ్యూ మన గురించి తయారు చేయడం జరుగుతుంది ప్రళయం వరకు ఒక పెద్ద కాలం వరకు మన పేరు ఉంటుంది ఇలాంటి ప్రపంచపు ఉద్దేశాలతో కాదు మరియు మనకంటే పూర్వీకులు పుణ్యాత్ములు అల్లా మార్గంలో ఖర్చు చేస్తున్న సందర్భంలో వారి యొక్క మనస్సు ఎంత స్వచ్ఛంగా ఉండేది మరియు దాన చేసినప్పటికీ వాటి పుణ్య ఫలం మా నుండి నశించిపోతుందో అన్నట్లుగా భయపడుతూ ఉండేది అందుగురించి ఒక పుణ్యాత్ములు ఏమంటున్నారు మన పూర్వీకుల్లో నీవు ఎప్పుడైనా ఎవరికైనా దాన ధర్మాలు చేసినప్పుడు నీ దాన ధర్మాలను స్వీకరించిన వ్యక్తి బార కల్లాహు ఫీఖ్ జజా కల్లాహు ఖైరా అల్లాహ్ నీకు నీ ధనములో శుభం కలుగజేయుగాక మరియు అల్లాహ్ నీకు ఉత్తమ ప్రతిఫలం ప్రసాదించుగాక అని ఇటువంటి దువాలు ఇస్తే తిరిగి నీవు కూడా వబార కల్లాహ హు ఫీక్ వంతుం జజాకు ముల్లాహు హైరా ఇలాంటి పదాలు పలకండి ఎందుకంటే నీవు అతని నుండి కృతజ్ఞత పొందాలి అని అతని నుండి ఇలాంటి దువాలు పొందాలి అని ఈ ఉద్దేశంతో నీవు దాన చేస్తే ఎక్కడైనా పరలోకంలో లభించే నీ ప్రతిఫలం నీ నుండి తప్పిపోవచ్చు ఎందుకంటే నీ ఆశ ఏముండే నేను ఎవరికి దానం చేస్తున్నానో వారు నాకు శుక్రియా అనాలి వారు నాకు థ్యాంక్స్ అని చెప్పాలి వారు నాకు జజాకల్లా ఖైర్ అని చెప్పాలి ఇటువంటి ఉద్దేశం ఉండి ఉంటే పరలోకంలోని ప్రతి నీవు కోల్పోతావు అక్బర్ ఎంతగా భయపడేవారో గమనించండి వాస్తవానికి ఎవరైతే గట్టి విశ్వాసం గలవారు అల్లాహొక్క అభీష్టాన్ని కోరేవారు ఉంటారో వారి గురించి అల్లాహుతాలా సూర్య భూమి నూన్లో అదే విషయం తెలియజేశాడు వారు అల్లా వారికి ప్రసాదించినది ఖర్చు చేస్తూ ఉంటారు అయినా భయపడుతూ ఉంటారు హరితాయ సిద్ధికారది అల్లాహుతో అడిగారు ఓ ప్రవక్త భయపడేది ఎవరు ఎవరైనా పాపకార్యాలు చేసేవారా అప్పుడు ప్రవక్త చెప్పారు కాదు ఆయుషా పుణ్యాలు చేసేవారు దాన ధర్మాలు చేసేవారు భయపడుతూ ఉంటారు ఎక్కడైనా మా ద్వారా ఏదైనా చిన్న తప్పు జరిగి దీని యొక్క ప్రతిఫలం మేము కోల్పోతామో ఏమో అని భయపడుతూ ఉంటారు ఈ సందర్భంలో దాన ధర్మాల్లో అతి ఉత్తమమైన దాన ఏమిటి అది కూడా తెలుసుకోవడం చాలా మంచి విషయం అయితే మహాశివులారా మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మరియు ఇప్పుడు ఖర్చు చేస్తే ఎక్కడన్నా ధనం తగ్గిపోతుందో అన్నటువంటి భయం ఉన్నప్పటికీ పిసినారితనం వహించకుండా ఖర్చు పెడుతూ ఉండడం అలాగే అతను స్వయంగా బీదవాడైనప్పటికీ తక్కువ సంపాదన అల్లాహ అభీష్టాన్ని అల్లాహ వద్ద ప్రతి ఫలాన్ని పొందే ఉద్దేశంతో తన శక్తి మేరకు ఖర్చు పెట్టడం ఇది దాన ధర్మాల్లో అతి ఉత్తమ దాన ధర్మం అలాగే అతి ఉత్తమ దాన ధర్మం కొన్ని సందర్భాల్లో ఎవరికి ఏ సందర్భంలో ఎలాంటి అవసరం ఉందో దాన్ని కూడా ఉండవచ్చు అయితే రండి ఈ రెండు విషయాలకు సంబంధించిన కొన్ని హదీసులు మనం వినేది ఉంటే మరి విషయం మనకు చాలా స్పష్టంగా ఏర్పడుతుంది ఒక వ్యక్తి ప్రవక్త సల్లూ అలీ వసలం వద్దకు వచ్చి అయ్యుస్తి ఆదము అజరా ప్రవక్త పుణ్యాల రీత్యా ఎక్కువ ప్రతిఫలం పొందే రీత్యా ఏ దాన ఎక్కువ ఘనతగలవి ابو برهوه اكت صلى الله عليه وسلم قال يا انت صدق وانت صحيح شحيح تخشى الفقر وتامل الغنى ولا تمهل حتى اذا بلغت الحلقوم قلت لفلان كذا ولفلان كذا وقد كان لفلان صحيح البخاري حديث نمبر 14 19 నీవు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మరియు ధనం పట్ల ఆశ కలిగి ఉన్నప్పుడు లేదా ఖర్చు పెడితే బీద వారి అయిపోతామో ఏమో మిగిలించుకుంటే ధనవంతులైతాము అన్నటువంటి భయము ఆశ కూడా నీకు కలిగి ఉంది అయినా నీవు ఖర్చు పెడుతున్నావు ఇది అతి ఉత్తమమైన దాన ధర్మం మరియు దీని యొక్క పుణ్యం చాలా గొప్పది ఇలా కాకుండా ప్రాణం మందిలోకి వచ్చే వరకు ఏమి ఖర్చు పెట్టకుండా ఉండి ఆ సమయంలో ఫలానాకు ఇంత ఇవ్వండి ఫలానాకు ఇంత ఇవ్వండి అటు దాన ధర్మాలు చేయండి ఇటు దాన ధర్మాలు చేయండి ఆ సందర్భంలో చెబితే స్వీకరించబడదు అది ఆస్తి పంపకాల్లో ఎవరెవరికి ఎంత లభించాలో అది వారికి లభించి ఉంటుంది అందుగురించే మైమూన్ బిన్ మెహ్రాన్ అంటూ ఉండేవారు నేను నా జీవితంలో ఒక్క దిర్హం ఒక్క రూపాయి దానం చేయడం నేను చనిపోయిన తర్వాత నా వెనుకవారు నా గురించి వంద దిరహంలో వంద రూపాయలు దాన ధర్మాలు చేయడం కంటే నాకు ఎంతో ఇష్టమైన విషయం సాహిబుఖారిలోని మరొక హదీతిలో ఉంది హదీత్ నంబర్ పద్నాలుగు ఇరవై ఆరు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తెలిపారు ఖైరు సొదానూల్ అత్యుత్తమ దానం నీ అత్యవసర విషయాలు అవసరాలు తీరిన తర్వాత చేసే దానం మరియు నీకు ఎవరు ఎంత దగ్గరి బంధువో వారి నుండే దాన ధర్మాలు ఎక్కువగా నీవు మొదలుపెట్టు ఈ హదీస్ ద్వారా బోధపడే విషయం ఏమిటంటే ఎవరైతే మన బాధ్యతలో ఉన్నారో వారికి వారిపై మనం ఖర్చు చేయడం ఇది ఎక్కువ పుణ్యగల విషయం ఆ తర్వాత ఇంకా ఎవరు ఎవరు మన బాధ్యతలో వస్తారో ఆ విధంగా మరొక హదీస్ కూడా మనం ఈ సందర్భంలో వినడం చాలా ఉత్తమం దీని ద్వారా దాన ధర్మాలు ఏ సందర్భంలో ఏ సమయంలో ఎలాంటి స్థితిలో ఎక్కువ పుణ్యానికి మనకు అర్హుల్నిగా చేస్తాయో అర్థమవుతుంది ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం ఇలా తెలిపారు సబఅమున్ మి అత అల్ఫిదిర్హం ఒక దిర్హం ఒక లక్ష దిర్హములపై గెలుపొందింది దీన్ని మరీ అర్థం కావడానికి ఒక రూపాయి లక్ష రూపాయలపై గెలుపొందింది ఆశ్చర్యం కలిగింది విన్నవారికి కాలు వకైఫ్ వారు అడిగారు ఇది ఎలా అప్పుడు ప్రవక్త సలహు వసలం తెలిపారు ఒక వ్యక్తి అతని వద్ద టోటల్ బ్యాంక్ బ్యాలెన్స్ అండి మొత్తం ఆస్తి అతని దగ్గర ఉన్నది రెండే రెండు దిర్హములు వాటిలో నుండి అతను ఒక దిర్హం అల్లా మార్గంలో ఖర్చు పెట్టాడు వంతల కారజులున్ మరొక వ్యక్తి వంతలకారజులు ఇలా అర్దిమాలిహిన్ మరొక వ్యక్తి అతని ధన భండారాం వైపునకు వెళ్ళాడు అందులో నుండి ఒక లక్ష తీశాడు దాన ధర్మం చేశాడు ఈ విధంగా ఆ ఒక్క దిరహం ఒక లక్ష దిరహములపై గెలుపొందింది దీని ద్వారా మనకేమర్థమైంది ధర్మ సంపాదనతో పాటు ఇఖ్లాసులిహియత్ స్వచ్ఛమైన మనస్సుతో సంకల్పశుద్ధితో పాటు తక్కువగా ఉన్నప్పటికీ మన సంపాదన చాలా చిన్నది అయినప్పటికీ అందులో నుండి కూడా ఖర్చు పెట్టే ప్రయత్నం చేయడం అనేది ఎక్కువ పుణ్యానికి అర్హునిగా చేస్తుంది మరొక వ్యక్తి లక్ష ఖర్చు పెట్టినప్పటికీ అతని వద్ద కోట్లున్నాయి అందులో నుండి ఒక లక్ష అతనికి ఏమంత భారం కాదు కానీ మొదటి వ్యక్తి టోటల్ ఆస్తి అతని వద్ద ఉన్నది రెండే రెండు రూపాయలు అందులో నుండి ఒక ఖర్చు చేసిండు అంటే చాలా గొప్ప విషయం ఈ విధంగా కూడా మన పుణ్యాలు పెరుగుతూ ఉంటాయి దాన ధర్మాల వల్ల ఈ హదీస్ ముసరద్ అహ్మద్ ముస్తద్ ఖాకిమ్ సునన్ నిసాయి ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో కూడా ఉంది షేఖ్ అల్వానీ రెహమహుల్లా సహీహుల్ జామేలో పేర్కొన్నారు హదీస్ నంబర్ మూడు అయితే ఇక్కడ రెండో విషయం కూడా మనం గమనించాలి అదేమిటంటే మరికొన్ని సందర్భాల్లో ఎవరికీ ఏ సమయంలో ఏ స్థితిలో ఏ సందర్భంలో ఏ వస్తువు ఎక్కువ అవసరం ఉందో ఆ ప్రకారంగా ఆ సమయం ఆ సందర్భం ఆ స్థితిలో ఆ వస్తువు దాన చేయడం ఎక్కువ పుణ్యం కావచ్చు ఉదాహరణకు అర్థం కావడానికి విషయం చలికాలంలో ఒక మనిషి బ్లాంకెట్లు తీసుకొని వెళ్తున్నాడు మరొక వ్యక్తి నీళ్ళ బాటిల్స్ తీసుకొని వెళ్తున్నాడు ఇద్దరూ కూడా దానం చేయడానికి వెళ్ళారు విపరీతమైన చలి పెట్టిన సందర్భంలో ఏ వస్తువు ఎక్కువ అవసరం ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే ఈ రకంగా సమయ సందర్భాల్లో అదే ఎండాకాలంలో మొట్టమధ్యాహ్నం నడీరోడ్డు మీద ఒక వ్యక్తి బ్లాంకెట్లు తీసుకుని ఉన్నాడు మరొక వ్యక్తి చల్లని నీళ్లు లేదా అనండి చలివేంద్రం ఓపెన్ చేసి ఉన్నాడు చల్లని నీళ్లు అందులో ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాడు ఏది ఎక్కువ కలది ప్రజలకు ఇప్పుడు ఏది ఎక్కువ అవసరమైనది ఈ విధంగా ఉదాహరణలో ఈ రెండు విషయాలు ప్రస్తావించాను కానీ ఇలాగే ఏ సమయంలో ఏ వస్తువు ఎక్కువ అవసరమో ఏ సందర్భంలో ఏ విషయం ఎక్కువ అవసరమో ఏ స్థితిలో ఏది ఎక్కువ దాన ధర్మాలు చేయడం మంచిదో ఆ విషయాల్ని ఆ సందర్భంలో గుర్తుంచుకోవడం కూడా మన పుణ్యాలను పెంచుతూ ఉంటుంది అల్లాహుతాల అన్ని స్థితుల్లో కూడా దాన ధర్మాలు ధర్మ సంపదలో నుండి కేవలం అల్లా యొక్క అభీష్టాన్ని పొందడానికి మాత్రమే చేస్తూ ఉండే సద్భాగ్యం ప్రసాదించుగాక జజాకు అల్లాహైరా అసలాం అయికం వరహ్మల్లాహి వబర్కత